ఈ దినం ప్రభావ మాకు ఇచ్చిండ్రు ఈ దినంత మంది చూడవేకుండ్రు గొప్ప గొప్ప తన కాలం ముహించిండ్రు మాకు పని అప్పటి చెప్పిండ్రు నా ప్రభా ఆ విశ్వాసం కలిగి చేయండి ఇంకా అధికంగా చేయండి నా దీమాని నూతన అభిషేకం ఆందని నూతన ప్రభా పరిశుద్ధ దూతన జ్ఞానం దండి అంత సంవత్సరం మీలో నూతనం సుప్రభ ప్రతి దినం మీద అది ద్వారా పొందుకోవాలా అనలియ నాది ఆత్మ విశ్వరుడని నడిపించండి సైతాం కొట్టీవానికి ఆత్మల భారం ధ్యానం చేయించి నా దీవానికి శోతం పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఆ దీవం మీరు పరిశుద్ధాత్మని సహాయం చేయండి నా దీవాన్ని సూత్రం గొప్ప జ్ఞానం కనికరించండి ఈ వాక్యాలని వాళ్ళకి పోవాలాభా నా దీవానికి సహాయం చేయండి అనలీయ నాదే వాళ్ళు దొంగలు నాటపడాల గొప్పదేమీ ప్రభా ఈ మార్గంలో రావాలా ఆత్మల భారం అనలియ మీ సేవలు వాడుకుని ఆదివంటూ మీ పక్షుదాత్మ కుంభించి మా సొబుద్ధి తొలగించి మా ప్రభుత్వంతో ప్రభా మీ ఆదివంతో మీరే నడిపించమని సైతాండగా కొట్టేసి దృష్టిని గర్గించమని ఎక్కడ చెప్పేది ఒక పాట పాడతారా హలో ఎక్కడ చెప్పేదారు ఒక పాట పాడతారా రెడీగా నేను నేను హైవే మీద ఉన్నాను డ్రైవింగ్ లో ఉన్నాను పర్లేదు పర్లేదు సరే నేను పాడతానండి పాట చిన్న పాట పాడతాను वही समेत चलेनि तेज स्थलो निवसी चुनाये सया वे पिछले ते चो लो निवसीचुनाये सया ने महिमोदरी परिशो నా కంఠపాడీ మహిళ మనోదారి చీనా పరిశోధలు నాకడా నీ హే మౌజనో నే నీ మౌలు నే నే మౌను సమీప తెసూలు मरची नीए निचु बहुमत ने स्वीक निंदम तो చువేలా నే చు బహుమతులు స్వీకరించి నిత్యానందరవశి చు వేలా మౌధులో నీ నే మౌులో మౌలు నీ నే మౌదు ఎవరు సమీపని నివసించు నాయ్యా పరలోకమహి మనుతలచీ నీ పాద పద్మముల పైవరి పరలోకమహి మనుతలచీ నీ పాద పద్మముల పైవరి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధను నే ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధను నే ప్రశాంత వేలా హే మౌ దూను నేనే మౌ దును హే మౌ దూను నేనే మౌ దూను ఎవరూ సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు हम हौ दुनु ने ने मौदुनु ऐ मौदुनु ने रे हौ दुनु सेवा रु सामी पंचने नि तै जे सुनु निवसिंचु नाले सया हालेलुया हालेलुया हा ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ మీకు వందనాలు వేసాయ్యా సర్వోన్న తిరుగుతండ్రి మీకే స్థితిలు స్తో మీ యొక్క దర్శన కాలం అంతా సురశుద్ధంగా కాపాడి సజ్జల కలలు పెట్టి నూతన దినంలో నడిపించిన మీకే వదనాలైన మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం మీ అందరి తిమ్మల్ని మీ యొక్క మహిమలోనికి ప్రవశింపులాగిన యోగ్యతని మాకు దయచేయండి విశ్వాసంలో అంచలంచలుగా ఎదుగులాగే తయారడండి ప్రభావ మీ నీతి సత్యాన్ని దేవతంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి ఔషధార్థులు వచ్చినప్పుడు ప్రభావ మిమ్మల్ని సర్వసత్యంగా నడిపిస్తానైనా అవును ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీ యొక్క బట్టి మీకు ఎంతో వంధనాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి ఆ యొక్క తనమల్లి సత్యంలోకి మమ్మల్ని నడిపించండి అనేకలా అది మేము చూపించాలా ప్రతి ఒక్కరం నుంచి విడుదల పొందాలా ప్రభావ వారి జీవితాలలో సమస్యల నుంచి విడుదల పొందాలా ప్రతి సమస్య పరిష్కారం కావాల్సిందే ప్రభా ప్రతి సమస్యల నుంచి వాళ్ళు విడుదల పొందాలా దాని నిమిత్తమే వాళ్ళు సాక్షిగా జీవించాలా అటువంటి సాక్షార్థమైన జీవాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మహాశ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ఏ రీతిగా మీ కొరకు జీవించాలని మీరే సహాయపడండి మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇవి గ్రహించాలా ప్రభా ఈ యొక్క ఆత్మీయ వాక్యాలను గ్రహించాలా కేవలం దీన్ని వెళ్ళిపోయే వాళ్ళని కాకుండా ప్రభా వాటిని నెమర వేసుకోవాలా జీర్ణించుకోవాలా నశ్షతాలకి వంట పట్టాలా అవును ప్రభా అనుభవపూర్వకంగా నిన్ను ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి ఈ లోకంలో ఏమో చేస్తున్నామని అనుకుంటాం కానీ సమస్తం వ్యర్థమని ఆ యొక్క ప్రసంగి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా కానీ నాయన మీ అందు ఏది వ్యధం కాదని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే ప్రభా మేము వచ్చింది ఈ సంతలోకం ఈ సంతలోకంలో ఉన్న విశ్వాసం కాబట్టి ప్రభా సంతలోకంలో ఉన్న మనుషులు ఈ యొక్క లోకంలో కొట్టుకొని పోకుండా వారికి మేము ఈ విషయాలు చూపించాలా అందు నిమిత్తమే నేను మమ్మల్ని సంతలోకాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలా ఆయన పెళ్లి విందుకు వాళ్ళందరినీ సిద్ధపరచాలా ఆయన తర్వాత మీ యొక్క విందుకు నన్ను సిద్ధపరుస్తుండగా మీరే మమ్మల్ని అడిగించండి మీ ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమందండి క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి మనము ఆల్మోస్ట్ ఇది రెండు వారం ముగించుకు రెండు వారాల నుంచి ఒకటే ఒకటే అంశం మనం ధ్యానిస్తా ఉన్నాం యువసేపు కి సంబంధించిన విషయం యువసేపు యువసేపు యొక్క భార్య సాధారణంగా మ్యారేజ్ మ్యారేజ్ ఫంక్షన్స్ మనము ఏ వాక్యాలు ధ్యానిస్తా ఉంటామంటే ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు మటుకు ఎలియాతి అబ్రహాము వాగ్దనం చేసి తన కుమారుడైన ఈశ్వకులకు రిబేకాను తీసుకుని రావడానికి ఆ వాక్యాలు ధ్యానిస్తా ఉంటారు సాధారణంగా దాని తర్వాత తండ్రి కుమార పరశురాత్మ సంబంధించిన విషయాలు చూపిస్తా ఉంటారు అవి మనం సంపూర్ణంగా విశ్వసిస్తాం వాటన్నిటినీ స్వీకరిస్తాం కానీ వివాహానికి సంబంధించిన అసలైన అంశము మనం ఇక్కడ అంటే మన యోసేపు అసన్నతుల జీవితం నుంచి ఫరో యువసేపు కళ వివరించినాక అసన్నత్ కొత్త కుమారుతైన అసన్నస్ ఇచ్చి అతనికి వివాహం చేసినాక ఏం జరిగిందనేది అతనికి డెఫినెట్ పనియా అని ఒక పేరు పెట్టిండదు అంటే మర్మలను బయటికి తీసుకొచ్చేవాడు అని అర్థం మర్మలను బయటికి తీసుకొచ్చేవాడు కేవలం మన ప్రభువే కదా కాబట్టి యేసు ప్రభువే డెఫినెట్ పనియా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆయన పక్షంగా ఉన్న మనము మనమే డెఫినట్ పనియా కాబట్టి మనమే ఆ మర్మములను వెతుకొని బయటికి తీసుకొచ్చుకోవాలా ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం అవి తీసుకొచ్చుకోవడమే కాదు వాటిని మనం అనేక చూపించినప్పుడు వాటి నుంచి మనుషులు ఆ సత్యాన్ని గ్రహించి వారి సమస్యల నుంచి విడుదల పొందుతూ మన ప్రభుత్వ మహిమ ఎందుకంటే మనం చూసినాం మర్మములను మరుగు చేయడము ఆయనకి మహిమ ఆయనకి ఘనత వాటిని బయటికి తీసుకొచ్చుకోవడము దేవుని బిడలైన రాజులకు ఘనత కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎప్పటి నుంచో అనుకుంటుడు ఈ ఘనత నేను మనుషులకు కూడా ఇవ్వాలా రాజులకు ఇవ్వాలా కానీ ఎవరు రాజులా లేడు ఈ లోకాతీతమైన రాజులు వేరే ఆత్మీయ రాజులు వేరే పేపర్ రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము మిమ్మల్ని అందరినీ నేను రాజులైన సమూహంగా మార్చిన అన్నాడు మళ్ళీ ఆ అనాయిటింగ్ వేరే కదా కాబట్టి ఆ అనాయిటింగ్ లో ఉన్న అభిషేకంలో ఉన్న మనము వీటిని బయటకు తీసుకొచ్చి అన్నింటికి చూపించాలి అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలన్న విషయాన్ని మీకు విశదీకరించాలని ముఖ్యంగా ఈ నాలుగు అంశంలు ఏంటంటే మొదటిది ఆయన కళలను వివరించడం రెండవది గఫినట్ పని ఆయన బిరుదు పొందుకోవడం మూడవది అసనతను పుట్టిపూర్ కుమార్తెన అసతిచ్చి వివాహం చేయడము ది దాని తర్వాతనే ఐగుప్తు బయలుదేరిండి ఆయన ఐగుప్తు అంతా చూడడానికి దేశమంతా తిరిగిండు రథం మీద ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మర్మాలను మనుషులు చూపిస్తావో నీ జీవితంలో జరిగే అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు ఐగుప్తు దేశ తీరడానికి ఎందుకు బయలుదేరిండు ఆయనకు అధికారం ఇచ్చిండు పరో ఇప్పుడు ఐగుప్తు నీ ఎదురు నీ కాళ్ళ దగ్గర ఉంది నడిపించి ఎందుకంటే ఐగుప్తు నశించిపోకుండా ఉండాలంటే పరో వల్ల కాదు హైగుప్తు నశించుకోకుండా కాపాడబడాల అంటే యోశప్ ధరణ అనిల ప్రాంతం కాబట్టి అనిలు నశించుకోవద్దు అనేది దేవుని సంకల్పం ఆర్థిక అందరి నుంచి మనం చూస్తా ఉన్నాం ఐదుగుప్తికి సంబంధించిన విషయాలు చూసినప్పుడు కాబట్టి అసినత్తికి సంబంధించిన విషయాలు కూడా మరికొన్ని మనం చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో యువసేపు నువ్వు ఒకవేళ యువసేపు లాగా ఉంటే నీకు అసన్న భారీ లాగా ఉంటుంది కాబట్టి ఏ రీతిగా ఏ రీతిగా మీకు కలిగిన మీ అసన్నస్ మీ సేవా జీవితము మీ యొక్క కుటుంబ పరమైన జీవితంలో ఏ రీతిగా నీకు సాయకులుగా ఉన్నారు సహాయకురాలుగా ఉన్నది అనేది నేను నిన్న దిన కొంచెం క్లుప్తంగా చూపించిన ఈరోజు కొంచెం డీటెయిల్డ్ గా వాటిని నేను చూపించాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే నువ్వు సేవకులే నువ్వు అభిషేకం పొందిన వాడవే సేవలో ఉన్నావు కానీ నీ భార్య మీకు ఒక భర్తకి బారిలాగుందా లేక ఒక సేవకునికి భార్యలాగుందా అనేది కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ తెలియక ఎంతో మంది కొట్టుకుంటున్నారు ఫాస్టర్లు పాసరమ్మలేదు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రాక ఫాసరమ్మలు పాస్టర్లు వదిలేసి వెళ్ళిపోయినారు ఈ కన్ఫ్యూజన్ అర్థం కాక పాస్టర్లు పాస్టర్ అమలు ఉన్నాక కూడా వాళ్ళకి ఇంకొక సపోర్టివ్ గా ఇంకొక స్త్రీని అది తప్పు కదా వాక్యానికి విరుద్ధం అట్లా మొత్తం పులిసిపోయింది చర్చ్ సిస్టమ్ మనం చూస్తా ఉంటాం మొత్తం హోల్ వరల్డ్ అట్లా తయారైందన్న విషయం నేను మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఒక హెచ్చరిక లాగా కూడా మనకి ఏంటంటే నువ్వు ఆత్మీయమైన వ్యక్తివి లేక స్పిరిచువల్ గా నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడు ీకు అనేకమైన విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు కానీ వాటిని నువ్వు ప్రకృతి సహజంగా తీసుకొని రావాలంటే నీ జీవితంలో చేతి పనుముట్టులాగా చే నేత పనులు చేసే వారి లాగా అసినతని దేవుడు ఏర్పరుచుకున్నాను అట్లనే నేను మీ చేస్తున్నాను ఆరోపకంగా నీకు లీజుకొని ఉంటుందన్న నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఆశ్చర్యం ఏంటంటే కొన్నిసార్లు రోల్స్ రివర్స్ అవుతాయని మనకు తెలుసు ఇది జనరల్ గా మనం అక్కడ చూడండి కానీ ఆ రోల్ రివర్స్ లో ఏం జరుగుతుందంటే అసెన్స్ ట్రాన్స్లేట్ చేయాలా అంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క ఆత్మీయ జీవన విధానాన్ని ప్రకృతి సహజంలోనికి తీసుకొని రావాలా అంటే నీకు కలిగిన డ్రీమ్స్ నువ్వు నువ్వు విశదీకరించిన డ్రీమ్స్ ని అమలు పరిచేదాని లాగుండాల కానీ చాలా సార్లు మనం ఇది గమనిస్తా ఉంటాం ఏంటంటే ఆ రీతిగా ఉండదు ఆ రీతిగా జరగదు ఆ రీతిగా జరిగినప్పుడు వాట్ ఈజ్ ద నెక్స్ట్ సొల్యూషన్ నెక్స్ట్ మనం ఏం చేయాలా అనేదే నేను డీటెయిల్ గా ఆ విషయాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవా జీవితానికి మీ భార్య సపోర్టివ్గా లేదనుకోండి మీరు ప్రోత్సహించదు మీరు తృఢీకరిస్తా ఉంటది అనుకోండి మీ సేవా జీవితాన్ని దాని అర్థం ఏంటంటే ఆయన నేను మీకు ఒక బ్రదర్ కి భార్యలాగా ఉంది కానీ ఒక పాస్తర్ కి భార్యలాగా లేదన్న ఎందుకు అన్నప్పుడు ఎన్నిసార్లు నేను నిన్న నిన్న మరీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటంటే భార్య బలహీన మన బలహీనమైన గతం సారీ బలహీనమైన గతం ఆయన పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే భార్యని ప్రకృతి సహజంగా తయారు చేసింది ఎందుకంటే పిల్లల్ని గెలడం కొరకు కుటుంబ ని పోషించుకోవడం కొరకు వాటికి సంబంధించిన విషయాలు ఇది పాస్టర్స్ కి చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ భార్యలని ఫుల్ టైం నేను ఫుల్ టైం సేవకుండా ఫుల్ టైం సేవాలంటే ఆయన కుటుంబాన్ని పట్టించుకోవాలన్నా నేను సేవను పట్టించుకోవాలన్నా అక్కడ ఒక మిస్టేక్ చేసిపోతా ఉంది దాని తర్వాత ఏం జరుగుతుందంటే పాస్టర్ ఒక్కడే సేవ పోవాల్సి వస్తుంది ఆయనకుంది భారము సేవ చేయాలన్న భారం ఉంది తను ఒక్కడే సేవ పోవాల్సి ఎందుకంటే భార్య అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆయన రోల్ నిర్వర్తిస్తలేదు కదా ఆయన నేను తప్పులు ఎందుకంటే ఆయన ఒక మంచి భార్యలాగే ఉంది కుటుంబాన్ని చూసుకుంటుంది కానీ సేవకి ఒక పాస్తరంలాగా లేకపోయింది నువ్వు ఒంటరిగా సేవ చేయాల్సి వస్తుంది అది దృష్టికి కూడా మంచి అవకాశం అన్నట్టు నేను కొట్టడానికి కాబట్టి ఎట్లా నేను కొట్టాలా అనేది వాడి వాడు చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు దాన్ని ఎట్లా అవకాశించాం వాడుకోదనేసి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రపంచమంతటా పెరిగిన స్టోరీస్ నేను నేను చెప్తానని ఎంతో గొప్ప గొప్ప దైవజన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాయి రోజు ఎందుకంటే భవిష్యత్తులో నీ సేవలో అట్లా జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలనేది ఈ లెసన్స్ నేర్చుకోవడానికి నీ అసలెట్ ఇంటి దగ్గర ఉంటే ఏం నష్టం లేదు మీకు కానీ నువ్వు జబర్దస్తి చేసి నీ తక్కువ త్రిపురాలు ప్రయత్నిస్తున్నావు అదే తప్ప అన్నట్టు జబర్దస్తితో ఎవరు రాేమపూర్వకంగా అసనతని మార్చుకోవాలని నిర్ణయా నేను చూపించిన వాళ్ళని స్లోగా అడుగు అడుగున్న స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొని రావాలా అది నీ బాధ్యత అన్నట్టు అందుకు మ్యారేజ్ అంటే దేవుని ఎందుకు ఘనమైంది అన్నప్పుడు ఈ విషయాలు అర్థం మనం ఇదంత ఈజీ కాదన్నట్టు ఆయన ఒక వ్యక్తికి భార్యలాగి ఉంది కానీ ఒక పాత్ర భార్య లాగ లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు అనొచ్చు ఆయన గురించి వ్యతనపడద్దు ఆయన గురించి కించపడద్దు దాని గురించి దుఃఖపడద్దు అని గురించి తప్పుగా ఆలోచించద్దు ఎందుకంటే అది ఒక శరీరం కదా నీ భార్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నట్లు నిన్ను నువ్వు దానికి దేవుడి సాక్ష్యం ఎందుకంటే దేవునికి అది అసహ్యం భార్యల గురించి అసహంగా ఆలోచించడం అసహ్యంగా తప్పుగా మాట్లాడడం కాబట్టి ఆ రీతిగా ఉండకుండా మనం ఏం చేయాలనేది నేను కొన్ని విషయాలు మీటిరియాపించేసి ముఖ్యంగా ఆ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ప్రపంచంలో జరిగిన గొప్ప రెవెన్యూ ఎట్లా తప్పకుండా పరిచయం అనేది ప్రాబ్లం ఏంటంటే యోసెప్ అనేవానికి ఉండాల కానీ కొన్నిసార్లు ఏం తెలుగుతుందంటే ఇది నాకు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది మీరు కూడా నాకు సరి చేయండి ఒక సిస్టరు సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేస్తుంది ఆయన పెళ్లి కూడా కాదు ఎంతో దీర్ఘంగా చాలా కాలం సేవ చేస్తూ ఉంది ఆయన సేవలు విశేషమైన అద్భుతాలు స్వాసాలు జరుగుతున్నాయి ఓ ఎంతో మంది వందల మంది రక్షణ పొందుతున్నారు కానీ ఆయనే ఒకరికి భార్యలాగా ఉండలేకపోయింది మంచి సేవకురాలు కానీ భార్యలాగా ఉండలేకపోయింది ఎన్ని సంబంధాలు చూసినా ఫిట్ కాలేదు ఈయన నుంచి దేవుడు ఎందుకు చేయలేదర్ కి మ్యారేజ్ అంటే ఆయన ఒక ఫాస్టర్ కి భార్య లాగా ఒక వ్యక్తికి భార్య లాగా ఉండాలనుకోలేదు భార్య అంటే అర్థమైంది సేవకురాలు కదా అంటే సంఘాన్ని పోషించడం సంఘ భాగోగోలు సంఘ క్షేమముల గురించి ఆలోచించేటే మళ్ళీ ఆయనకి పెండ్లీ అయితే ఆమె పాస్టర్ లాగా పాస్టర్ కి భారీ లాగా ఉండలేదు అంటే ఉపమాన రీతికి అర్థం చేసుకోలేదంటే పాస్టర్ అంటే ఒక వ్యవస్థ ఒక ఆత్మీయ జీవితం ఆమె ఒక పాస్టర్ కి భార్యలాగా ఉండాలంటే నిజంగా ఒక పాస్టర్ ని పెండ్ చేసుకున్నాం అని కాదు ఆమె దీంతో ఆమె ఒక పాస్టర్ కి భార్యలాగా ఉండిపోయింది కాబట్టి దేవుణ్ణి పరిచర్యలు కొనసాగిస్తుంది అందుకు ఇంకొకరికి భార్య లాగా ఉండలేకపోయింది ఇంకొక వ్యక్తికి బారీలాగా ఉండలేకపోయింది కొంచెం కన్ఫ్యూజనే ఎందుకంటే మన బ్రదర్స్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ వాక్యానికి బయలుదేరిండ్రు ఎందుకంటే గతంలో చూసిన వాక్యాలు వేరే ఇంత మీద చూస్తున్న వాక్యాలు వేరే నేను కూడా ముందువై పోవాలనుకుంటాను కదా ఒకటే జాగాలు ఎందుకని ఉండాలనుకుంటాను ఎక్కడేసిన దొంగలు అక్కడ లాగానే ఉండండి జీవితం మనమందరం కూడా అంతే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ ని పోతే ఆత్మీయ జీవితంలో ఇంకా మరీ అనేకమైన విషయాలు దేవుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుండీ విశదీకరించాలంటు మీరు ఇంకా పాలేదాగే ఉంటే ఎంతకాలం వృద్ధాత్మ్యం అయిపోతుంది వయసు అయిపోతుంది మన ప్రియులు చాలా మంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మనం ఇంకెంత కాలం ఉంటామో మనకు తెలియదు కానీ తెలియదు మన కాలాలు ముగించుకోకముందు మనకు వీటన్నిటిని గ్రహించి ఆత్మీయంగా స్వీకరించి వాటిని పాటించి అనుభవపూర్వకంగా ప్రకటించాలి కదా అదే కదా మన పిలుపు అయితే నేను ఒకసారి ఒక లాంగ్ సేవ ఆల్మోస్ట్ ఒక డేస్ అక్కడ ప్రాంతం అంతా తిరిగి సిటీకి వస్తుంటే గట్టి ఒక విలేజ్ కి తీసుకెళ్లి ఒక బ్రదర్ నాకను మాట్లాడుతున్నాడు అప్పుడు నాకు ఇవి ఇంకా ఇప్పుడు మైండ్ అన్నట్టు ఒక సిస్టర్ పెండకొస్తూ చర్చ్ స్టార్ట్ చేసింది వాళ్ళ ఫాదర్ యాక్చువల్ గా సేవ స్టార్ట్ చేసిండు వాళ్ళ ఫాదర్ తన త్వరగా కనిపోయింది చాలా పెద్ద సంఘం చూస్తే నేను ఆశ్చర్యకరణ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది ఆయన డెబ్బైలోనే కట్టిండ ఆయన అంత పెద్ద సంఘం ఈరోజు మొత్తం మూతబడి ఆ సంఘము లోపల తలుపులు చేసి తీసుకుపోయింది ఆ లోపలికి ఆ చర్చ్ లోపలికి మొత్తం ఎక్కడ అక్కడ దుమ్ము భయంకరంగా వాసన ఆ ఎక్కడ వరకు అక్కడ వస్తువులు చెక్కలు దూలాలు అన్నిట్లా పడేసారు అక్కడ వినప వస్తువులు ఎక్కడ వరకు అక్కడ ఉన్నాయి నాకు ఒక్కసారి ఎందుకంటే అక్కడ ఒక గొప్ప దైవజన సేవ చేసింది కదా ఆయన విడిచిపెట్టిపోయిన ఆ యొక్క దాన్ని ఏమంటాం ఇమేజ్ అంటాం కదా సడన్లీ నా గురి నా మొహం ఒకప్పుడు ఇంత గొప్ప సేవ ఇక్కడ కొన్ని వందల మంది కూర్చున్నారు అద్భుతాలు చూశారు పెద్ద సంఘాలకు జరుగుతాయి అటువంటి ఫీడింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరు కరెక్ట్గా ఉందా లేదనేది మన బాధ్యత కాదు ప్రభు మనకి కరెక్ట్గా ఉందని మీరు చూసుకోమని చెప్తున్నాడు ఫస్ట్ మీరు సరి చేసుకోండి దాని తర్వాత పక్క చూడమని అయితే నాకు కన్న ముందు ఆ ఇమేజ్ వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ఇది పెద్ద పెద్ద చర్చ్ ఇంత వందల మంది కూర్చున్న చర్చి ఈ రోజు ఇట్లా తయారైపోయింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ త్వరగా చనిపోయింది ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సేవా జీవితంలో కంపల్సరీ సేవకునికి అసన్నతి అనేది ఉండాలా యువసేపు జీవితం నుంచి నేర్చుకుంటున్న విధానం యువసేపుకి పక్కన అసహనతి లేకపోతే యువసేపు ఏమీ చేయలేడు ఇక్కడ ఉంటాడు వాటిని అర్థం చేస్తా ఉంటాడు కానీ వాటిని విశదీకరించినప్పుడు వాటిని అమలు పరిచేది అసన్నతి గుణగణం అన్నట్టు ఆయనే పవర్ వస్తుంది అంటే ఆయన యొక్క తెలుసు కుటుంబాన్ని ఎట్లయితే స్త్రీ పోషిస్తుందో అట్లా దేశాన్ని మొత్తం పోషించాలంటే అసమెత్ రోల్ చాలా ప్రాధాన్యత అన్నట్టు భార్య జీవితం అంటే సో ఒక పాస్టర్ కి ఉంటే ఏమవుతుంది అంటే సేవ ముందు కొనసాగుతూ ఉంటది విశేషమైన అద్భుతాలు జరుగుతా ఉంటాయి కానీ ఎప్పుడైతే పాస్టరమ్మ సేవకు ఇంటి దగ్గరనే కూర్చుంది అనుకో ఆ టీవీ సీరియల్స్ చూసుకుంటా కుటుంబాన్ని చూసుకుంటా మంచిదే టీవీ రమ్మని చెప్తానండి నేను కానీ ఇంటి దగ్గర కూర్చోడం మంచిదే ఎందుకంటే స్త్రీలు కేవలం బేసికల్ దాని గురించే కదా పిల్లల గురించే కదా కుటుంబాన్ని పోషించడం కొరత కదా పిల్లల్ని పెంచడం కొరకు పిల్లల్ని తినడం కొరకు పిల్లల్ని పెంచడం కొరకు మేజర్ రోల్ అది కానీ ఒక మంచి బార్యలాగా ఉంది చాలా మంచిదే కానీ ఫాస్టర్ కి బరిలాగా ఉండడం చాలా కష్టం అన్నట్టు ఎందుకంటే చర్చ్ స్త్రీల అవసరతలు చూసే బాధ్యత ఆయనదే కదా పురుషుల బాధ్యత ఫాస్టర్ చూస్తాడు బట్ స్త్రీల బాధ్యతలు ఎవరు చూడాలా వారి అక్కర్ల కొరతలు చూసే ఎవరు పాస్తరమ్మ కానీ ఇది లేదు ఇక్కడ ఈ చర్చ సిస్టమ్ జరుగుతున్న సమస్య ఇది అందుకే ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఒత్తిడి చేసి పాస్తరమ్ నువ్వు ఫుల్ టైం సేవకు కదా నువ్వు పాసరమ్మ లాగా ఉండడానికి కదా నువ్వు ఇది కదా అంటే ఇప్పుడు చూడండి నువ్వేం చేస్తున్నావు ఒక పాస్టర్ నువ్వు తో సేవ చేస్తున్నావు నువ్వు ఇల్లు చూసుకుంటున్నావా పొద్దున పోయి సాయంత్రం కానీ పాస్తారమ్మ ఏం చేస్తుంది పొద్దు సాయంత్రం వరకు ఇల్లు తీసుకోవాలా అప్పుడప్పుడు సేవ చేసి వస్తుండాలా మళ్ళా ఇల్లు తీసుకోవాలా ఆయనకి డబ్బులు కదే రోల్ ఆమెకు రోల్ ఎక్కువ అయిపోలే అందుకు పాసరామ్మలు త్వరగా హెల్త్ జరగొట్టుకుంటున్నారు వాళ్ళ లైఫ్ త్వరగా ముగించిపోతున్నాయి అప్పుడు ఏం చేస్తుందంటే పాస్వరామ్మ తీప్ అయిపోతే మీ యువసేపు ఉంటాడు కదా ఆయనకి ఇంకా పాసరామ్మ లేదు కదా సపోర్ట్ వాడికి శోధనలు స్టార్ట్ అయితే అన్నట్టు శోధనలు స్టార్ట్ అయ్యి ఇంకొకరిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు అట్లా పదే ఒక ఆగేనే ఉల్లంఘిస్తుంది మీ కొడుకు వాడిని ఇంకొక స్త్రీ వాడి ఫీల్డ్ లో వచ్చేస్తుంది రోల్ రోల్ సబ్స్టిట్యూట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే భార్య లేదు కాబట్టి భార్య స్థానంలో ఇంకొక స్త్రీ వచ్చి ఇతనికి సహాయపడతాడు మంచి దృక్తంతోనే కానీ దాన్ని కన్వర్ట్ చేసుకుంటాడు వీడు ఎందుకంటే సైతాను శోధన అన్నట్టు అది అది తప్పు అన్నట్టు ఎన్నెవ కేసులు నేను నేను చెప్పించిన అదే రీతిగా ఎందుకు స్త్రీ పౌలు ఈ విషయం స్త్రీ ఎందుకు సేవా జీవితం చేయకూడదు అన్న చెప్పిందంటే ఇక ఇదే కారణం ఆమె కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు కుటుంబాన్ని కొనసాగించడం కొరకు దేవుడు ప్రైమరీ రో ఆమె ఒక బాధ్యత ఇచ్చాడు కానీ ఆమె ఫుల్ టైం సేవకురాలు చేస్తే పెళ్లి చేసుకో అందుకే నాకు అనిపిస్తుంది వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండానే జీవించారు సేవలో స్త్రీలు కానీ ఫుల్ టైం సేవలు చేస్తూ స్త్రీలు పెళ్లిళ్ళులు చేసుకుంటే వాళ్ళ పెళ్లిళ్ళులు అన్ని వెళితే ఎందుకంటే వీళ్ళు భరించలేడు కదా ఆయన స్టేజ్ మీద ఎక్కి వాక్యం చెప్తుంటే ఆమె స్టేజ్ మీద ఎక్కి అద్భుతాలు ఆయన సేవలో అద్భుతాలు జరుగుతుంటే వీడికి కిందకు వచ్చి చూడలేడు ఎందుకంటే వీడు సేవకుడు కాదు వీడు ఒక సేవకురాలకి బర్త కానీ వీడు సేవకుడు కాదు అటువంటి కేసులు చూసిన ఉదాహరణకి ఆ గతంలో ఒక చాలా గొప్ప డైవర్ చేయాలి మెకరిస్ చర్చ్ నుంచి వచ్చింది బయటికి నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ కూడా ఉంది ఆయన దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాలు గొప్ప సేవ ఆయన సేవలో అద్భుతాలు విశేషంగా జరిగాయి ఆయన పేరు క్యాథరిన్ కుల్మన్ మీకు కొంతమంది తెలిసి ఉంటది నేను ఆమె గురించి బాగా చదివిన పుస్తకాలు ఆయన చరిత్ర గురించి ఆమె ఆమె సాక్ష్యాన్ని కూడా విన్నా నేను అయితే ఆయనే గొప్ప దైవజనరాలు మెథరిస్ట్ చర్చ్ నుంచి చాలా గొప్ప దైవజన దేవ సేవకులు బయటకు వచ్చి నేను మీకు చూపించిన కదా నేను స్ట్రాంగ్ కూడా మెథరిస్ట్ చర్చ్ నుంచి బయటకు వచ్చిన వాడే అట్లా ఈ మెట్రిస్ చర్చ్ నుంచి వచ్చిన ఈమె క్యాథరిన్ కుల్మన్ అనే స్త్రీ గొప్ప సేవకురాలు ఆమె పెండింగ్ కాక ముందు నుంచి గొప్ప సేవకురాలు ఆమె పెండింగ్ కాక ముందు నుంచే మీద వాక్యాలు చెప్పాడు గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి ఆమె సేవలో కానీ ఏం జరిగిందంటే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ని పెండి చేసుకోండి చెప్పండి ఒక ఫుల్ టైం సేవకురాలు బిజినెస్ మ్యాన్ని పెండి చేసుకుంటే ఏం జరుగుతుంది యాక్చువల్ గా ఆయన ఆయన యోసేపు రోల్ తీసుకుంది రోల్ రివర్స్ అంటాం కదా ఆయన యోసేపు రోల్ తీసుకుంది ఆత్మీయమైన విషయాలని పబ్లిక్ చూపించడానికి కానీ ఆయన భర్త ఉల్టా రోల్ అన్నట్టు అసీలత రోల్ అయితే వాడు బిజినెస్ మ్యాన్ ఈమె ఎప్పుడు సేవలు ఎదుర్కొంటూ దేశం అంతా దొరుకుంటే ప్రపంచం అంతా ఎదురుకుంటే ఆమె భార్య కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు వానితోని ఎండైనా వాడితో కదా ఆయనతో వాటితో పాటు నిద్రించలేదు కదా ఆయన అట్లా సేవలో అట్లా వానికి భార్య దొరకలేకపోయింది స్త్రీ దొరికింది కానీ భార్య దొరకలే వాడికి దాని తర్వాత డైవర్స్ అయిపోయింది డైవర్స్ అయిపోయినకి ఆమె మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఆమె మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఆయన నేను ఇంకొక కేసు చూపించే ముగిస్తా రేపటి మరికొన్ని కేసెస్ చూపిస్తా కానీ ఆమె చాలా కాలము ఆ మాయమైపోయింది సేవలో కనిపించలేదు ఎందుకంటే డైవర్స్ అనేది బహు భయంకరమైన అనుభవం దాని తర్వాత సూసైడ్లు కూడా చేసుకుంటారు మనుషులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చాలా కాలం అదంతా భయంకరమైన జీవితం అయితే చివరికి ఏం జరిగిందంటే ఆయన డైవర్స్ అయినాక చాలా కాలం తర్వాత ఆ డైవర్స్ అయిపోయాక ఒక్కసారి సేవలకి మళ్ళా రావాలంటే ప్రజలు ఒప్పుకుంటారా ఆమె చాలా కష్టాలు అయినాయి కానీ ఓపికతోన్ని నిలబెట్టుకొని మళ్ళా తిరిగి సేవ చేసింది దాని తర్వాత ఆమె కాళ్ళ అదే రీతిగా రీసెంట్లీ జరిగింది ఈ కేసు చెప్పేసి నేను వాఖ్యాన్ని మిగిస్తా బెనిహీన్ గురించి మీకు అందరు తెలుసు గొప్ప దైవజనుడు బహు విశేషమైన సేవ చేసినవాడు కదా ఆయన సేవ విశేషమైనది ప్రపంచం అంతటా ఆయన గ్రేట్ పబ్లిక్ మీటింగ్ చేసిందంటే బాంబేలో లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం బిజెపి గవర్నమెంట్ రాకముందు లాస్ట్ మీటింగ్ అది బెని హింద్ ప్రపంచంలో ఆయన ఆయన ఈ ముప్పై ఏళ్ళ అనుభవాలలో అంత పబ్లిక్ ఎప్పుడు లేదంట అంత పెద్ద పబ్లిక్ మీటింగ్ ఇదంతా అయిపోయినాక ఆయన భార్య ఆయనకు డైవర్స్ ఇచ్చింది ఇది ఉల్టా కేసు ఉల్టా రోల్ రివర్స్ అవుతాను కదా మన కాలంలో రివర్స్ అవుతా ఉంటాయి కేథరిన్ కులి జీవితంలో భర్త ఇస్తే బెల్హీన్ జీవితంలో భార్య ఇచ్చింది ఎందుకు ఇచ్చింది భార్య డివోర్స్ అంటే అది పబ్లిక్ లో చెప్పలేదు గొప్ప దేవతనుడిన బెని ఆయన ఎటువంటి శోధనకి పడడు కానీ ఆయన పబ్లిక్ లో చెప్పలే ఆ ఎంత అంటే ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తున్నట్ట వాళ్ళ సమస్యలు వాళ్ళ వివాహానికి సంబంధించిన సమస్యలు మన బెనిహీన్ ఏం ప్రకాస్లు ఉన్నాయో బెనిహీన్ చెప్పలేదు కానీ లాస్ట్ చెప్పింది బెనిహీన్ తను చేసిన తప్పుని నాకు అందుకే సేవకులు వాళ్ళ తప్పుగా తెలుసుకున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత పాపనైనా వేసుకో జీర తీస్తారు కదా నువ్వు ఎటువంటి తప్పుని చేసినా కొత్తతో పాడి ఓపెన్ గా కన్సెస్ చేస్తే ఆయన క్షమించే గొప్ప దేవుడు అయితే తన భార్య ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసింది ఎందుకు ఇచ్చింది అంటే మా మ్యారేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆయన ఈయనని కరెక్షన్ చేస్తా ఉంది అసలు ఎవరిసే తప్పు చేస్తే కరెక్షన్ చేస్తా ఉంది నువ్వు డ్రైవర్ జనవద్ంది కదా నువ్వు ఇచ్చినా కదా అని కానీ ఆయన వినలేదు అన్న విషయాన్ని అక్కడ ఆయన అక్కడ చేసి చెప్పినాగా వినకపోతే డైవర్స్ ఇచ్చిన చెప్తుంట అసలు డ్రైవర్స్ పోకుండా ఆయన చేసిన బాహు భయంకరమైన తప్ప అది ఏంది చివరికి బెజి ఏంటంటే ఆయన ఇంకొక చేవకురాల్సని చేయవటం తిరిగిండి అంట ఆఫ్రికాకి ఆమె పేరు పౌలా వైట్ ఆమె చేయవటం తిరిగిండ మ్యాగజిన్ ఫస్ట్ పేజ్ వచ్చింది కవర్ లో వచ్చింది ఫ్రంట్ కవర్ లా ఈ మ్యాగజీన్ దొంగలుంటారు వాడుకోవడానికి చూసుకుంటారు దేవుని ప్రజలు ఎప్పుడు తప్పులు చేస్తారో దాన్ని పబ్లిసైజ్ చేస్తే మ్యాగజీన్ కొన్ని లక్షల కాపీలు అమ్మబోతాయి ఫుల్ మనీ అన్నట్టు చూడండి మన మీద వాడు బిజినెస్ చేసుకుంటారు దేవుని బిడ్ల మీద సరే బహునీతకరమైన జీవితం లేని నేననేది ఏంటంటే వెనిహిని ఒప్పుకున్నాడు నాకు నాకు ఆ స్త్రీకి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది అని ఒప్పుకున్నాడు దాని తర్వాత మళ్ళా పోయి ఇద్దరు విడిచాక మళ్ళా తిరిగి పెండి చేసుకున్నాడు ఇది చాలా కష్టం ఎందుకంటే బయటలో ఉంది అట్లా చేసుకోవద్దాన్ని కానీ వాళ్ళు చేసుకున్నారు మరి మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకసారి క్షమించబడ్డాక తిరిగి మళ్ళా ఇద్దరు దగ్గరకు వస్తే దేవునికి ఇస్తానే వాక్యమైతే ఉంది అట్లా చేసుకోవద్దాన్ని డైవర్సిటీ మళ్ళీ చేసుకోవడం ఏదైనా ఉంది లేదు అట్లా అట్లా చేసుకోవద్దాన్ని కానీ వాళ్ళు చేసుకున్నా సరే ఒకటే భార్య ఇంతకుముందు భార్య వాళ్ళు వాక్ ఆజ్ఞాని ఉల్లంఘించారు దాన్ని తిరిగి సమాధాన పడినరు నేననేది ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలా అట్లనే గతంలో ఇంకొక గొప్ప దైవ్ వాళ్ళు పబ్లిక్ చేస్తే కుప్పలు కుప్పలు మనుషులు సఫోటలు పొందేటోళ్ళు పడిపేటోళ్ళు ఏమీ అమ్మకేర్ ఏమీ సింపుల్ మెడ్ పర్సన్ అయినా కూడా చేయాలి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫుల్ టైమ్ సేవకులు వీళ్ళు ఫుల్ టైం సేవకులను ట్రైనింగ్ చేసుకోకపోతే జరిగే సమస్యలు ఇవన్నీ శోధనలకు గురి అయిపోయి పడిపోవడం సేవలో ఈ జాగ్రత్తగా మనం పరిశీలించాలా నీ భార్య నీకు కుటుంబ పరంగా ఉంటే మంచిదే కానీ సేవకురాలుగా ఉంటూ భార్యలాగా ఉండడం బహు కష్టకరమైంది ఈ రోల్స్ నువ్వు జాగ్రత్తగా పరిశీలించాలా అప్పుడు నువ్వు ఏం చేయాలా నీ భార్య నీకు సేవల సహకారాలు కలికపోతే నీకు నిన్న తిన చూపించిన రోల్ నీ భార్య స్థానంలో ఎవరినన్నా నువ్వు ఏర్పరచాలా ఎందుకంటే సంఘం దృష్టిలో సంఘం కొరకు సంఘ సభ్యుల సమస్యల కొరకు ఎవరు ఎలిజిబుల్ గా ఉంటారో మంచి భక్తి పనులు వాళ్ళకు ఒక్క చెప్పాలా ఆ రోళ్ళు కానీ నువ్వు వాళ్ళతో తిరగద్దు తిరుగుతూ వాళ్ళ సైతానికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఒక మంచి యవనస్తుని ఒక మంచి యవనస్థిరా తీసుకొని వాళ్ళకు ఒప్ప చెప్పి వాళ్ళని సిద్ధపరచాలి ట్రెయిన్ అటువంటి సేవలో ప్రభు మనల్ని నడిపించాలా రాజీవ్ పరిశోధర భావ దేవ వదనాలైనా యువసేపు అసత్మతించి ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభు వివాహానికి సంబంధించినవి కుటుంబానికి సంబంధించినవి మా కర్తవ్యములకు సంబంధించిన ప్రభా అంతా కన్ఫ్యూజన్ అయిపోయింది చర్చి బబులంతో నిండిపోయింది ప్రభా బాల గలిబిలి లాగా తయారైపోయి పిచ్చి పిచ్చిగా జీవిస్తున్నారు ప్రభా క్రైస్తవ పాస్టర్స్ సేవకులు సేవకురాణులు భర్తలను విడిచిపెట్టి ప్రభా భర్త ఏం చేస్తున్నాడు కుటుంబంలో భార్య చేయాల్సిన కర్తవ్యం భర్త చేయలేడు భర్త కర్తవ్యం భార్య చేయలేదు అందుకు వారిద్దరిని దృతపరచడం మీరు రోల్స్ వాడు పాటిస్తే గానీ కుటుంబం ముందుకు పోవచ్చు అదే రీతిగా సంఘం కూడా కానీ ప్రభావ మీరు మొత్తం మమ్మల్ని ఎంతగానో ఓడిస్తున్నందుకు మీకు ఎంతో బాగా ఎంతగానో సహిస్తున్నందుకు మీకు బాధనాలు ప్రభుత్వ మమ్మల్ని సహించి భరించినందుకు మీకు ఎంతో బాగా తండ్రి కానీ ప్రభు ఇవి తెలుసుకున్న మీరు మిమ్మల్ని సంతోషపడి మమ్మల్ని నడిపించండి ఈ వాక్యంలో పని మన సత్యాన్ని గ్రహించినాయి మాకు ఇచ్చిన ఆ యొక్క ఆత్మీయ వాళ్ళు వాటి ప్రకారంగా మేము జీవించలే బ్రదర్స్ ఆశ్రయించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తనకి హలో తొలగించి వాల్వి రక్షణ పొందేలా వాళ్ళ ప్రేమ కడం పెట్టని అలడి అభిమాని శోతం చేసా యేసు ఆభిమాని శోతం అలడియాభిమైన రికవరీ చేయని మైందేలా అలడి అభిమాని రాజులకు ధ్యానం తెచ్చి తెలియని అలా మా దేశంలో సేవకులు నేర్చుకోవాలి గొప్ప సేవల జాతకం చేసుకుని తిరిగి ప్రభా క్షమించి వెలిగించి ధ్యానంలో అయితే తెలియజేయని అభిమానిస్తున్నాం మా దేశం అంతా పూర్తిగా స్వార్థ పోల అందరూ దేశం తిరిగిన వాళ్ళ భాష వ్యవస్థలను పట్టుకోమని పట్టుకోమని ఇస్తున్నప్పుడు ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుల దేవ బ్రహ్మత్వ తండ్రి కృపా మహిళాయన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని కిరుషితంగా కాకుండా ఈ కృపలు మమ్మల్ని భద్రపరచడం మమ్మల్ని సజ్జల నిలబెట్టుకున్నారు నాయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాకుండా దేవ పరిశుద్ధురానికి పోతున్నారు నాయన ప్రభావ ఇక దినానికి ప్రభాక నూతనమైన కృపలు మాకు అనుకరించినారు ప్రభాయన ఈసారి ఎంతగానో ప్రభావ ప్రేమించి ప్రభావ ఆదరించినయన నీకు అన్నారు ప్రభా ఆయన ఇక దీనిలో ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావం సజ్జలుగా పెట్టుకునే మీ బిడ్డలుగా తయారు చేస్తున్నారు ఆయన మీకు పరిశుధాత్మాభిషేకాన్ని మాకు అనుకరించిన ఆయనకు వన్నాను ప్రభావ మీరు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగరించిన ఆయనకు వర్ణాలు ప్రభావ గొప్పదేవ ఇస్త ప్రభా వాక్య ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ గత ఒక వారం నుంచి ప్రభావ ఎన్నోన్ని విషయాలు ప్రభావం సంబంధించిన ప్రభావ విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు మా సేవా జీవితంలో మేము ఏ రీతిగా కొనసాగించుకోవాలా మా కుటుంబం రోజులు ఏ రీతిగా మేము తీసుకోవాలా ఓ ప్రభావ మా కుటుంబంలో మా భార్యను కూడా మేము అస్నేతలాగా మేము మార్చుకోవాలి ప్రభా ఆ రోల్ మేము పాటించుకోవాలని మీరు మాకు జ్ఞాపకం చేసినారు ప్రభా ఎందుకంటే ప్రభావ ఆ రీతిగా ఉండకపోతే ప్రభావ మా సేవా జీవితం ఫలపరితంగా కాదు ప్రభావ ఆయన ఎంతోమంది గొప్ప గొప్ప సేవ పడిపోయిన ప్రభావ అవి మాకు జ్ఞాపకం చేసినా ఆయన రాబోయే కాలంలో ప్రభావ అలాంటి అలాంటి గొప్ప సేవ మేము చేయబోతున్నాగా ప్రభావ మేము ఆ రీతిగా పరిశుద్ధంగా మేము మీకు జాగ్రత్తగా జీవించాల సహాయపడండి మా కుటుంబం కూడా ప్రభా ఆయన ఇస్తే రోల్స్ మేము పాటించుకోవాలా అస్నితలాగా మేము మార్చుకోవాల ప్రభావ మేము యూసినట్ పనియాల జీవించాల ప్రభా వాళ్ళ కలయిక ప్రభావ ఆత్మీయ సంబంధమైన ప్రభావ అది మేము అది మా అమలు పరుచుకోవాలని సహాయపడమని ప్రార్థిష్టం అయినా ఎన్నెండో విషయాలు మీరు మాత్రమే మాట్లాడుతున్న ప్రభావ అవి మేము చూడగలుగుతాం కేవలం అది మీ కృపణ అయినా పొందాలి ప్రభావ మేము వినిపోవటం కాకుండా ప్రాభ ఈ వాక్యం మేము పాటించాలా మా జీవితాల్లో మా కుటుంబాలలో ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం ఆయన నా దేవ దేని విషయం మేము భయపడకుండా కాంప్రమైజ్ కాకుండా ప్రభావ ప్రతిక్షణం ప్రేమతో ఓటు సహనంతో ప్రభావ కుటుంబాల ప్రభావ చలి తీసుకురావాల ప్రభావ తండ్రి అలాంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మన ప్రాధిష్టమైన వాక్యం ద్వారా మాట్లాడే ఆ కాలలో భావం ప్రభావం అర్థం చేసుకోలేగనా ఆ కాలంలో మేము అర్థం చేసుకుని అమలు పరుచుకోవాలి ప్రభావ ఏసేపు తన జీవితంలో ప్రభావ ఐగు దేశం అంతా సంచరించిన ప్రభావం ఒక భయంకరమైన ఆ కరువు నుంచి ప్రభావ కాపాడిన ఈ లోకంలో కూడా ప్రభావ మా ద్వారా ఏసేపు ద్వారా ప్రభావ ఐగు దేశం అంతా మీరు కాపాడినరు అన్ని కూడా కాపాడిన ప్రభావ మీ కృప ఉంది ప్రభా కాబట్టి ఈ చివరి కాలం ఉంటున్న మేము కూడా ప్రభావ మా దేశాన్ని మేము కాపాడుకోవాలి ప్రభావ ఏసేపు లాగా మేము రోల్ పాటించాల ప్రభా ఓ ప్రభా ఆకి మేము ఎదుగులాగానే సహాయపడమని ప్రాద్ష్టమైన ప్రతి ఆటంకాలను కొట్టి రండి ప్రభావ మేము తీర్మానించ ముందుకు పోవాలా ప్రభా ఐంగికమైన విచారాలతో మేము కొట్టుకోవాలి పోకుండా ప్రభా ఆయన ప్రత్యక్ష మీ మీద మేము ఆధారపడి జీవించాలా ప్రభా ఆయన పిడలుగా మమ్మల్ని తయారు ఓ ప్రభా ఈ మీటింగ్ అంత మీరు మనింపొందని నీకు వందాలిచ్చా గొప్పదేవా అయినా ఇస్తుపిన ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు తీర్చించి ఆస్వాదించమని ప్రార్థిస్తాం ఎఫలతో పని అయ్యేలాగా ప్రతి కుటుంబాన్ని అస్మలత లాగా ప్రతి ఒక్క కుటుంబాలను మీరు మార్చుకోమని ప్రార్థిస్తాం అలాగే ఇస్తూ సమాప్తి చివరి అంచులమే ఉంటుంది ప్రభావ అది గొప్ప సేవ మీరు సహాయపడండి నైనా ఇస్త ప్రతి బ్రదర్స్ అందరినీ తాకి స్వస్థపచ్చని కుటుంబాలను ప్రతి మీరు తీర్చమని ప్రార్థిస్తాం మీ గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోండి ఆయన మీరు ఆకట బహు త్వరగా ఉంది ప్రభావ సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ నడిపించి మా సేవా జీతాలు ఇంకా ఫల ఫలితం స్థితికి లేవనెత్తండి మీ మైమార్దమై ప్రభావం నడిపించండి అయినా ఆయన మా తలంపులు కాదు ప్రభావ మా ఆలోచన కాదు ప్రభావ సమస్తం మీ మీ కంట్రోల్ ఉంది ప్రభావ మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి ఆయన ఇష్ట ప్రభావ మీలాంటి మనసు మీలాంటి మాకు అనుగ్రహించండి ప్రభావ ఆయన మీరే సహాయపడమో ప్రాధిష్టమైనా ఆర్థిక వ్యవస్థ రెస్ట్ వచ్చేమో ప్రాధిష్టమైన ప్రతి యవనలు లేవనెత్తారు గొప్ప సేవకులుగా తయారు చేయండి గొప్ప సంఘంలో గొప్ప ఉద్యమం కలుగు చేయండి ప్రభావ ఓ ప్రభా గొప్ప గొప్ప సేవకులు లేపండి ప్రభావత ఎంతో విస్తారం ఉంది ప్రభా పని వారిని కొద్దిగొన్నారైనా ఆయన పనివారిని లేపండి సేవకులు మీ లేపండి ప్రభావ మా దేశంలో కలిగిన అయినా అంటే బిడ్డలుగా మీరు సాహిత్యం సాధిష్టమైన ఆయన మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలా ఆయన మీరే మాకు సాయత్ని నడిపించండి ఓ ప్రభా ఈ వాక్యం మా హృదయం పాటించాలా ప్రభా మే వినిపోకుండా ప్రభావ వాటి నుంచి మేము దొరికిపోకుండా ఆ కాన్ఫిడెన్స్ లోనే మేము ఉండాలి ఇష్టం ప్రభావ మీ వాక్యమే ఉండాలా నేను ఏ పని చేసుకున్నా కానీ ప్రభు దీవరాత్రులు ఎక్కడున్నా కానీ ప్రభావ మీ వాక్యం నుంచి మేము తొలిగిపోకుండా ప్రభావ ప్రతిక్షణం మీ వాక్యంలో మీరు నిర్మలమైన మీ ఉదకంతో మీరు స్నానం చేయబడగల ప్రభా మీ వాక్యంతో నింపబడాలా ప్రాభా అంటే బిడలుగా మమ్మల్ని సాధాత ఆత్మీయమైన ప్రపంచంలోకి మేము అడుగు పెట్టాలా ప్రభావ మమ్మల్ని ఇంకా నడిపించి సహాయపడమని రాష్టపరచకుండా ఈ దినవంత ప్రభావం మీకు నూతనమైన కృపర్మ కాని గురించి మేము వారి వంతు నడిపించండి చేస్తే ప్రతి పని మీద విజయవాన్ని గురించి ప్రభావ వందనాలు స్తో జీల నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయుడ నమ్మదగిన దేవ తండ్రి ప్రభా నాయన చాలేవా మీ కృప ద్వారా ఆశ్చర్యం మేము వెలుగులో మిమ్మల్ని నడిపించిన దేవ తండ్రి సాక్షులుగాను తండ్రి ప్రభావికు మాదిరికరకంగా మాకు అవకాశం తండ్రి ప్రభుత్వం వెలుగు సంబంధుల వెలిగించే వారంగా ఉండటకు మాకు సహాయం చేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించండి నానా అందరూ ఈ దిన చూడలేక తండ్రి ప్రభా కాల గర్భములు కలిసిపోయినారు ప్రభా మా ప్రతి దినము ప్రభా మీకు మహిమ రకంగా మిమ్మల్ని సంతోష పెట్టే వారం గాను మీ నామల్ని హెచ్చించే వారం గాను మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే వారం గాను మీ ముందుగా మీకు సహాయం చేయండి ప్రభావిత బలపరచండి తండ్రి పాపను ఆ యొక్క శరీరమును తండ్రి మోసకరమైన దురాశలను తెలియజేసుకొని తండ్రి ప్రభా మిమ్మల్ని వెల్లడించు తండ్రి ప్రభా నాయన చీకటను ఎంత మాత్రమును నన్ను నిలిచిన ఒక తండ్రి వెలుగు సంబంధులను తండ్రి చీకటిని వెలిగించే వారాన్ని ముందుకు సాగించండి ప్రభావిలపరచమని వేడుకలు తండ్రి నాన్న కుటుంబ వ్యవస్థ తండ్రి ఇక్కడ తప్పు చేసిన కుటుంబం అంటే కొలాప్స్ అయిపోతుంది ప్రభా నాకు నానా తల తండ్రి ప్రజా దయభక్తులు కలిగే వాక్యానుసారా జీవితంలో ఎవరినొకరు ప్రేమ కలిగే నానా సువార్త పట్లనూ నా క్రీస్తు మీ పట్లనూ మేము ప్రేమ కలిగి తండ్రి ప్రజా ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనే విధంగా మా కుటుంబాలను జీవించే వారంగా ఉండటం నాకు సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన అల్పకాల సుఖభోగములను విడిచిపెట్టి ఈ లోక ఆశలను ఐహిక విచారమును నాన్న నేత్రాసను దురాశనను కాల్చి వేసే వారంగా నేను సహాయం చేయండి వాటిని సమాధి చేసి తండ్రి ప్రభానాయన మిమ్మల్ని ప్రతి ఒక్కరికి రుచి చూపించే బిడ్డలుగా మేము ఇంక సాయం చేయండి బలపరచండి దీవించండి ఇక నా అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవందల తండ్రి గుప్పదేవ యేసుక్రీస్తు మీకు వందనాలు స్తోత్రాలు ప్రజ నానా బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం వలస కూలీల గురించి ప్రార్థిస్తుంటున్నాం రైతుల గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాన్న వీరికి క్షేమాలను దయచేయండి వారికి రక్షణను దండి రెండంతల ఫలముని దయచేయండి ప్రజా నాన్న ప్రపంచ్యాప్తంగా నానా హతసాక్షుల గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రజా ముఖ్యంగా చైనాలో సహోదరి సహోదరులకు నానా అక్కడ అవకాశం కూడా లేదు ప్రజా వ్యాఖ్యాన్ని నానా బోధించడానికి చదవడానికి బైబిల్ని పట్టుకోవడానికి నాటి ప్రాంతాల్లో కంటే ప్రభా ఎంతో రహస్యంగా నాయన అక్కడ జరుగుతున్న ప్రార్థనల్ని నానా వారి హతసాక్షులు అవుతుంటున్నారు ప్రభా వారికి ముస్లిమిస్ట్ దేశం అంటే క్రైస్తవ దేశం సాయం చేయండి ప్రభానా మా ఇందుకు ఇద్దర ఆరాధ్యంతో కూడిన ఏ దేశాన్ని మార్చమని వేడుకలు చుంటున్నాం కాబట్టి ప్రభా నా ఆటంకాలు శ్రమలు సేవనని రాదా వాటిని గెలుచు ముందుకునే వరంగా ధైర్యంగా ఉండేవారంగా సమాధానం కలిగి సంతోషంగా వాటిని భరించేవరంగా ముందుతో నాకు సహాయం చేయండి బలపరచండి ప్రభా సహాయం చేయండి నాయనండి ఎస్ఎంఐ ద్వారా ఇమెయిల్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలు అన్నిటిని చేసుకోండి విని వారికి రక్షణ కలిగజేయండి జాస్ట్ ముట్టని సంపూర్ణ ఆరోగ్యం చేట్టండి ప్రభావ కిడ్నీలను ముట్టండి ప్రభావ మీకు అసాధ్యమైన ఏదీయలేదు ప్రభావ నానా ఆప్షన్ లేనప్పుడు ఆ ఎముకలను తండ్రి ప్రజా అక్కడ ప్రవక్షించగానే తండ్రి వాటిల్లో జీవం ఇచ్చింది ప్రభా నానా ఆ ఎముకలు మరలు మాంసం నాయనా టైంలో తండ్రి ప్రజ అక్కడ జీవం ఏర్పడింది ప్రభ ఇది కూడా నానా ఆప్షన్ ఉంది ప్రభా ఇంకా సజీవంలో ఎక్కడనే ఉన్నాడు ప్రభా తప్పటి దాన్ని తాకండి ప్రభా బలపరచండి ప్రభా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి కుటుంబానికి సమాధానం దయచేయండి ప్రాంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యముని దయచేయండి సామాన్య గారు వాళ్ళ అమ్మవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిపూర్ణ స్వస్థత దయచేయండి ఈ ప్రయోజనం కుటుంబాలకు రక్షణ మార్గను ముఖ్యంగా వాళ్ళకి బలములు సదే శక్తులు సామర్థ్యములు వారికి దయచేయండి ప్రభావ ఆదరణ దయచేయండి ప్రభావనేదిగా ఉండాలి ప్రభా టీమ్ లో ఉన్న ప్రతి సబ్జెక్టు కంటే ప్రజా ప్రసేదన కలిగి నానా భార్యను కలిగి తండ్రి స్వేరతను ప్రకటించే వ్యక్తిగాను మాదిరి కలకల్లో ఉండే వ్యక్తిగానే మంచి మనం వేడుకున్న చుట్టాం తండ్రి యాటరుచి తండ్రి అడవి ప్రాంతాల్లో మారుజీల ప్రాంతాల్లో గిరిజనుల మధ్యలో జరుగుతున్న జరగబోయే సేవని మార్కం చూసుకోండి నానా జ్యోతిలో వల్ల వెళ్ళాలి ప్రజ అక్కడ వెలిగించి రావాలి ప్రజ ఆ వెలుతురులో వాళ్ళు అనేక వెలిగించాలి ప్రజ నానా అనేకని నాయని సాలుగా బ్రతకాలి ప్రజ అతి ప్రయాణం నుంచి వేడుకొని వచ్చుంటున్నాం రాబోతున్న తండ్రి ప్రజా ఆటంకాలు ఆయన వాటి నాటాలన్న దురాత్మ శక్తులు ఏ సందర్భంలో లైవ్ అయిపోయేది కాక తండ్రి గొప్ప కార్యాలను చేయండి తండ్రి ప్రజా నాయన తగిన బుద్ధి చెప్పమని వేడుకొని చుట్టాం తండ్రి తోడుగా నీగా ఉండేది ప్రజా ప్రతి ఒక్క దిబ్బని అభిషేకించి అక్కడికి తీసుకువెళ్ళమని పరిశుద్ధాత్మక నుంచి అక్కడికి తీసుకువెళ్లమని అవుతున్నా నన్ను తండ్రి ప్రభావిటీ ఒక సభ్యునిగా పెట్టిన ప్రభావం వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తే మా రక్షకుడు మా ప్రభుత్వం త్రి కుమారుడు ఏ పరిశుద్ధ నామని ప్రార్థిస్తూ అడుగులేదు తండ్రి గొప్ప తండ్రి మీకు ఎవరికి మీరు మా మాట్లాడి మమ్మల్ని బలపర్చండి మీకు ఎంతో వందనాలు జాగ్రత్తగా జీవించండి అపవిత్రను ఆశ్రయించుకొని తర్వాత శరీర కోరికల చంపుకొని శరీరాన్ని ఛేదించుకొని ముందుకు సేవ జీవితం అనిపించడం ప్రార్థిస్తున్నారు ప్రభావ మాకు మా జీవితంలో మీరు అనుభవించిన అసలు బట్టి మీకు ఎంత వాదనలు ప్రభావ వారి తన వాళ్ళు మీ కొడుకు ఎంతగానో తన వాళ్ళు ప్రయాసపడుతున్నారు కుటుంబాల కొడుకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభావ వారి గురించి మేము దశన పడకుండా వేదన పడకుండా ప్రభావ వారిని ప్రేమించే విధంగా అడిగించిన ఎందుకంటే మీరు ఏదైతే సంఘాన్ని ప్రేమించిందో మీరుగా ప్రేమించడం మీకు జ్ఞాపకం చేస్తున్నారు ద్వారా కొన్ని పద్ధతిలో కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందు కొనసాగించకుండా తయారు నడిపించి మీరే మహిళలు ఆత్మీయమైన జీవితాన్ని తిన ప్రకృతి తీసుకుంటాని అక్కడ చూపిస్తున్న ప్రోభా అందుకే మనుషులు తిన శరీరంలో తయారు చేస్తున్న ప్రోభా లేకుంటే తయారు చేసేవాళ్ళు మీరు కాబట్టి నేను ఏ రీతిగా మహిమపరచాలని శరీరంలో అది మనం జ్ఞాపకం చేసినట్టు తీర్మానం సేవం ఏ ముందు కొనసాగించడం ముందు పోవడం చూపిస్తున్న మార్గాన్ని ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ఆశ్రయించండి కుటుంబాలను ఆశ్రయించండి చిన్న చూసిన దుష్ట శక్తులను పాతలను కంచి వేసి ప్రభు ప్రతి కుటుంబాల తన సమాధానం దేయండి ప్రతి కుటుంబం మీ ప్రతి సాక్షులుగా జీవించాలని విడు తండీ ఆటంక చూసిన దురాత్మండస్తున్నాను నేను మమ్మల్ని కనిపించి మహిమనుందండి వైరస్ బారణ పడకుండా కాపాడు మమ్మల్ని కాపాడమే పరిశుధుర పరిశుద్ధి ప్రేమ నమ్మకం మా ప్రియ పిల్లలకు తండ్రి ఈసారి నామానికి ఎంతో వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అం మీరు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి మీకు ఎంతో వంద నాలుగు ప్రభా మేమింక నువ్వు పాపాత్మై అయ్యా గురించి ప్రభా అయ్యా మీరు ప్రభా సిలు ఉంది ప్రభా సేవ నీకు ఎంతో వందనాలు ప్రభా ముఖ్యంగా ప్రభా మరి ధ్యానించుకున్న బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా చర్చి సిస్టమ్ లో ప్రభా సేవ జీవితం ఏ విధంగా ఉందని దాని గురించి ప్రభా అయ్యా మీరు హెచ్చరించారు తండ్రి ముఖ్యంగా ప్రభా అయ్యా మరి మరి పర్సనల్ లైఫ్ లో ప్రభా భార్య ఉండాల్సిన రిలేషన్షిప్ గురించి తెలియజేశారు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభా అయా మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఎటువంటి గుణగణమైన శ్రమాలు లేకుండా ప్రభావాన్ని తీసివేసి ప్రభా మీరు పరిశుభ్రపరచమనే ప్రార్థన చేసిన అయా అయా ఇదిగోనైనా నిశ్చితమైతే ప్రభా ఇదిగో ప్రభా ఈ నెలాఖరుల ప్రభా అయా స్వార్థం ప్రాంతాలకి స్వార్థం ప్రవర్తించాలని ఆశపడుతుండగా వెళ్లాలని ప్రభా అ ఆలోచన చేస్తుండగా మా ఆలోచనల్ని మా తలంపుల్ని ప్రభా మీ సఫలుపరచండి అది విజయాన్ని మీరు అనుగ్రహించండి ఆయా ప్రాంతాలను స్థిరపరచండి సిద్ధపరచండి ప్రభా వాహనాన్ని వెళ్లే వారిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా మీరు నడిపించమని ప్రార్థించున్నాం అయ్యా ముఖ్యంగా ప్రభా మీ ఇల్లు ప్రాంతంలో మీ గొప్ప కార్యాన్ని మీరు చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి తండ్రి ఇదిగో ఇటువంటి ఆటంకాలు ప్రభావం లేకుండా తీసివేసి ప్రభా ముఖ్యంగా ప్రభా అయా మేము ఈ లోకంలో పడిపోకుండా ఆయా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని బాధ్యతను వాళ్ళందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ మీ రాజ్యంలో చేర్చుకుని ప్రచారం దామని కేసా శక్తి కలిగి నా ముందు అడిగి తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏమన్నా మనందరికీ సదాకాలం తొలగి